చూడు మీ హృదయంలో మీకు అనుభవానికి వస్తూ ఉండే ఏ ఆత్మ చైతన్యం ఏమిటండి ఆత్మ చైతన్యం మాకు ఎలా అనుభవానికి వస్తుందండి ఎందుకు రావట్లేదు వస్తుంది చూసుకో వస్తుందో లేదో నేను ఉన్నాను అనే అనుభవం దా ఉంది బట్ అది లేదన్నాడంటే థింగ్స్ ఆర్ ఇంట్ రాబుల్ ఎందుకంటే భాష్యకార్లు ప్రస్తావన చేశారు దీంట్లో అధ్యాస భాష్యం అధ్యాస భాష్యంలో కానీ లేకపోతే బ్రహ్మసూత్ర భాష్యము చతుసూత్ర భాష్యం నాహమస్మితి కశ్చిత్ ప్రతీయాత్ ప్రతీయాత్ అంటే అశీర్లింగది నా ఇయాత్ నా అశీర్లింగం విధిమో వన్ ఆఫ్ దోస్ లేను లేను అనే అనుభవము ఎవ్వడికి కలుగుతలేదు నేను లేను అనే అనుభవం ఎవరికైనా కలిగిందండి కలగదు మరి ఏ అనుభవం కలుగుతుంది నేను ఉన్నాను అనే అనుభవమే కలుగుతుంది ఇప్పుడు నేను ఉన్నాను అనే అనుభవం కలిగింది కదా మీకు కలిగిందా లేదా ఘటము దీపం ఉండబట్టి ప్రకాశించింది కదా అలాగే ఘటము యొక్క ఉనికి దీపము వలన ప్రకాశింపజేయబడింది కదా మరి నేను ఉన్నాను అనే ఆ ఉనికి దేనిచేత తెలుపు చేయబడుతోంది అది స్వయం ప్రకాశమే అంటే ఆ యదులో ఇప్పుడు సమాధానం ఏ వెలుగులో నేను ఉన్నాను అనే ఉనికి నీకు అనుభవానికి వస్తుందో ఆ వెలుగే ఆత్మచైతన్యము అన్నబోధము అదైతే కన్ను కాదు చెవి కాదు మనస్సు కూడా కాదు ప్రత్యక్షము అనుమానము కంటే ముందు నేను ఉన్నాను అనే అనుభవం ఆయన శంకరునంటారు ప్రమాత అనుమాన ప్రమాణాన్ని ఆపరేట్ చేసేవాడిని ప్రమాత అంటారు ప్రమాత అనుమాన ప్రమాణంతో విషయాలను తెలుసుకునేవాడిని ప్రమాత అంటారు ప్రమాత ముందు తనను తాను సిద్ధింపజేసుకుని తర్వాత ప్రమాణము చేత ప్రమేయమును తెలుసుకుంటూ ఉంటాడు కాబట్టి మీరు అనుమాన ప్రమాణంతో ధూమ ఉందనివన్నీ తెలుసుకుంటారు తప్ప అనుమాన ప్రమాణంతో ఆత్మను తెలుసుకోరు తెలుసుకోలేరు తెలుసుకోరు తెలుసుకోనక్కర్ర ఆత్మ స్వయం ప్రకాశం కాబట్టి ఏ చైతన్యము యొక్క వెలుగులో నేను ఉన్నాను అనే అనుభవం మీకు కలుగుతుందో అదే ఆత్మచైతన్యము తత్ ఆ పరబ్రహ్మ త్వం ఈ ఆత్మచైతన్య రూపంలో నువ్వు ఉన్నావే అసి అడుగుతున్నావు అనే అభేదమే చెప్పింది త్వం అసి భవిష్యసి అని చెప్పలేదు నువ్వు యజ్ఞాలు యాగాలు చేస్తే నీకు లభిస్తుంది అని చెప్పలేదు భవిష్యత్తులో లభిస్తున్నట్లయితే నువ్వు వైకుంఠానికి వెళ్తే అక్కడ అభేదం వస్తుంది అని చెప్పలేదు అలా చెప్పారు రాజ్యాన్ని వైకుంఠానికి వెళ్ళాక అభేదం వస్తుందన్నారు ఆచార్య అంటే అభేదాన్ని సుతరాము తిరస్కరించడం మనసొప్పట ఉపనిషత్తులు ఘంటారాగంగా చెప్తున్నాయి అంటే పందిరి ఎక్కి ఘోషిస్తున్నాయి ఉపనిషత్తులు పందిరి ఎక్కి ఘోషిస్తున్నాయి అభేదాన్ని అటువంటి సందర్భంలో కనీసం ఎక్కడో చోట ఒక పిసర అభేదాన్ని అంగీకరిస్తే ఎవరన్నాయి మీరు ఇన్ని భాష్యాలు రాశారు కానీ అభేదం మాట మీరు ఏమీ మాట్లాడారు కాదు అనే లోటు అనే ప్రశ్నకి సమాధానం చెప్పినట్లుంటుందని వైకుంఠం వెళ్ళాక అక్కడ ఒక విశిష్ట స్థితిలో ఆ పరమాత్మతో నీకు అభేదం వస్తుంది అని మాట వలసకి ముక్కుతో మూలుగుతో ఒప్పుకున్నారు కానీ శాస్త్రం అలా భవిష్యసి అని చెప్పట్లేదు తత్వత్వం అసి అని చెప్తోంది తప్ప తత్వత్వం భవిష్యసి అని చెప్పట్లేదు అది నీవే అయి ఉన్నావు మరి నాకు అలా అనుభవానికి రావట్లేదే ఎందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటే నేను ఆనందస్వరూపుడను అనే అనుభవం నీకు కలగాలి ఆనందస్వరూపమే పరమాత్మ మరి నేను ఆనందస్వరూపుడను అనే అనుభవం నాకు కలగట్లేదు ఎందుకు కలగట్లేదు ఏదో అడ్డుంది చూసుకో అడ్డేదో ఉంది చూసుకో ఇప్పుడు ఇది ఎలాగంటే ఒకడు ఆఫ్టాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాడు ఓ ఎంగ నేను ఈ కథ వెళ్ళి ఏమని చెప్పాడంటే చూడండి నాకు ఏది చూద్దా ఉన్నా ఇలా నల్లటి గీతలు తోటి నిండి ఉన్నట్టుగా కనపడుతున్నాయని నేను సినిమా తరపు నల్లటి గీతలు ఉన్నాయి ఎవళ్ళని చూసినా ముఖం అంతా నల్లటి గీతలు ఉన్నట్టుగా కనపడుతున్నాయి దీనికి మందు వేయండి నేను అంటే ఆయనతో నువ్వు బార్బర్ షాప్కి వెళ్ళి వాడు చేయాల్సింది ఎలా ఏమిటంటే బర్బర్ చేయాల్సింది ఎలా ఏమిటంటే పూజ్య స్వామిజీ చెప్పారు పూజ్య స్వామీజీ చెప్పారు ఒక రిబ్బర్ కట్టాలి ఇలాగే ఇలా రిబ్బర్ ఇలా పైకి తీసో రిబ్బర్లు కట్టేసి ఆ రిబ్బర్ పైన ఉన్నదంతా కట్ అలా పులువుగా కట్ చేసేస్తే అలా చెప్పు వాడికి బర్బర్కి నువ్వేం చెప్తా ఉంటే ఇలా రిబ్బర్ కట్టేసి ఆ రిబ్బర్కి లోపల ఉన్నదంతా కట్ చేసి అప్పుడు మీకు చక్కగా ఎదురుకుండా ఈ నల్లటి గీతలు లేకుండా హాయిగా స్వచ్ఛంగా కనపడుతుందని చెప్పాడు అంటే మీరు జుట్టు అంతా ముఖం మీద పడుతూ ఉంటారు చాలామంది మీరు గమనించారా జుట్టు ముఖం మీద వేసుకుంటారు వేసుకుని చూడాల్సి వచ్చినప్పుడు ఇలా కొంచెం పక్కన తీసుకుని మళ్ళీ వేసేసుకుంటూ ఉంటారు ఇలా అలా చేస్తూ ఉంటారు సో అలాంటి పొరపాటు నువ్వు చేస్తున్నావు నీ స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఇటువంటి స్వయంకల్పితమైన ఆటంకం నీకు నువ్వే ఆటంకాన్ని ఒకదాన్ని కల్పించుకుని నీ చూపును నువ్వే చెరగొట్టుకోవడం మూలంగా నీకు ఆత్మ యొక్క పూర్ణత్వ అనుభవానికి రావట్లేదు నీవు ఆత్మస్వరూపుడవే అయువున్నావు ఆ పరమాత్మవు నీవే తత్వంశి అయితే అహం బ్రహ్మాస్మిని అవును అహం బ్రహ్మాస్మి అనే ఈ మహావాక్యాలన్నీ ఈ పుస్తకంలో నేను విస్తారంగా రాశా నీకు ఏదైనా ఓపిక ఉంటే చదవండి బ్రహ్మ బ్రహ్మంటే ఏమిటని అడిగారు బ్రహ్మంటే ఏమిట అంటే ప్రజ్ఞానమే బ్రహ్మ ఓ ప్రజ్ఞానం అంటే గొప్ప జ్ఞానమే అవును గొప్ప జ్ఞానమే ఏమిటా గొప్ప జ్ఞానం ఎక్కడుంటుందో ఆ గొప్ప జ్ఞానం వైకుంఠంలో ఉంటుంది కాబట్టి వైకుంఠంలో గొప్ప జ్ఞానం ఉంటుందని వీడికి తెలిసి చెప్పాడా తెలియకుండా చెప్పాడా తెలిసే చెప్పాడు కదా కాబట్టి వైకుంఠాన్ని అక్కడుండే గొప్ప జ్ఞానాన్ని తెలుసుకున్న వీడి జ్ఞానం అది మరి అంత తక్కువ జ్ఞానం ఏమి కాదు ఇది నిజంగా జాగ్రత్తగా చెప్పాలంటే వైకుంఠం కంటే అక్కడున్న గొప్ప జ్ఞానము కంటే వీడి జ్ఞానం గొప్పది ఎందుకంటే దాన్ని అంతని తెలుసుకున్నాడు మీరు కదా కంప్యూటర్ చాలా గొప్పది కానీ కంప్యూటర్ని తెలుసుకున్నవాడు దానికంటే గొప్పవాడు కాబట్టి ప్రజ్ఞానం అంటే అది కాదు డెఫినేషన్ ప్రజ్ఞానంకి డెఫినేషన్ ఇచ్చారు ఋగ్వ్వేదంలో ఉంది మంత్రే ప్రజ్ఞానం బ్రహ్మాన్నది ఋగ్వేదవాస్తాం దానికి డెఫినేషన్ ఏమిటంటే ఏమం శృణోతి పశ్యతి స్పృశతి జిఘ్రతి మను ఏమను విజానాతి తత్ప్రజ్ఞానమితి స్మృతం అని విద్యా శ్లోమి యొక్క శ్లోకం ఏదో ఇప్పుడు చూడండి మీరు చూస్తున్నారు చూడడం అంటే తెలియడమే వింటున్నారు అంటే తెలియడమే ఆఘ్రానించుతున్నారు అంటే తెలియడమే స్పృశిస్తున్నారు అంటే తెలియడమే మనుతే మీలో సంకల్ప వికల్పాలు చేసుకుంటున్నారు అది తెలియడమే విజానాథి కాగ్నిషన్ అది తెలియడమే దేని చేత ఇదిగో ఇన్ని రకముల తెలియట వీరు చేస్తూ ఉన్నాడు వీటి సంభవం ఇన్ని రకముల తెలియుట మీరు ఘటించున్నదో వీనికి అది ప్రజ్ఞానం ఓకే అయితే అదే బ్రహ్మ అదే బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ అసలు అభేదం ప్రజ్ఞానమే బ్రహ్మ మరి బ్రహ్మ వైకుంఠంలో ఉంటుంది అదే మరి నీ బుద్ధిలో ఉందా ప్రజ్ఞానం ఉంది ప్రజ్ఞానం అయితే నా బుద్ధి అయింది ఉంది నీ బుద్ధే వైకుంఠం నీ బుద్ధి వైకుంఠం ఇది వైపు అక్కడ ఉన్న పౌర్ణం కూడా ఇక్కడ ఉంటారు కాబట్టి ప్రజ్ఞానం బ్రహ్మ సత్య భేదాపదం భేదం అనేది కంట్లో ఏదో ఎక్స్ప్రెషన్ కంట్లో కలికానికి కూడా భేదం అనేది లేదు కంట్లో కలికం పెట్టుకుంటాను కొంచెం కంట్లో పెట్టుకోవడానికి ఎంత కావాలండి ఒక రిసర్ఫ్టీ కాదు అవి కూడా వేలతాడు అది కూడా భేదం అన్నది తరిమి కొట్టడమైనది సత్యపి భేదాపదమే అయితే ఇప్పుడు ఒక పరిస్థితి భేద నిషేధం చేస్తున్నారు భేదం ప్రసక్తమైనప్పుడే భేదానికి నిషేధం భేదం అనుభవానికి వచ్చిన సందర్భంలోనే భేద నిషేధం అనేది ఉంటుంది సపోజ్ అందరూ ఆత్మారాధులుగా ఎవరికి భేద అనుభవానికి రాకపోతే శాస్త్రము ఉండదు భేద నిషేధము మనకే భేదం అనుభవానికి వస్తుంది కాబట్టే నిషేధించాల్సి వచ్చింది కాబట్టి నిషేధాన్ని సరిగ్గా చేసుకోవాలి ఏమిటండి భేదం మనకు అనుభవానికి వస్తుంటే మీరు కాదంటారు ఏమిటండి అంటాడు తెలియకన్న మాటది ఎందుకంటే భేదం అనుభవానికి వస్తుంది కాబట్టే కాదనుకుంటండి భేదమే అనుభవానికి రాకపోతే కాదన్నం ఎందుకు ప్రసక్తస్య నిషేధ కాబట్టి అనుభవానికి వచ్చే భేదము ఉన్నది ఎలా ఉన్నది భేదము అహం నేనున్నాను అల్పుడను పరిచ్ఛిన్నుడను బ్రహ్మ అస్థి అలా అనుభవం భేదానుభవం అలా ఉంటుంది ఎలాగంటే అహం నందు అహం అనుభవం ఉంటుంది అహం నందు పరిచ్ఛిన్నత్వము అనుభవంలో ఉంటుంది నేను అల్పుడను అల్పత్వం అనుభవంలో ఉంటుంది ఒకప్పుడు ఈ అల్పత్వము కొంచెం వెన్నతలలో కూడా వేస్తుంది ఇప్పుడు ఏమాయ్ నువ్వు వెళ్ళి ఆ మార్కెట్కి వెళ్ళి పని చేసుకురా అంటే నేను ఎందుకు పనికిరాని వాడిని అండి నేను అయోగ్యున్నే అల్పుణ్ణి భ్రష్టు అన్నాడనుకోండి అంటే వాడు పని చేయడం అనమాట అసలు కదా నా అంత వెర్రిపీ నేనే కానీ ఇంకెవరు లేదండి అది అన్నాడు అనుకోండి అంటే ఇంకా మీరు అంటే వాడు ఆ పని చేయడం అనమాట ఈ దాసానుదాసలు అలాంటిది అలా ఉంటే అస్తమానం దాసుని దాసుని అని అహమస్మి నేను ఉన్నాను శరణాగత చేయటం వేరు దాస్యం వేరు ఎనీవే ఐ వెంటెడ్ టు అనదర్ పాయింట్ బట్ ది పాయింట్ ఈజ్ వల్ మేడ్ సరే కాబట్టి ఇప్పుడు అహం నందు అంత దాస్యత్వము అది అక్కర్లేదు అహమ్ము నేను ఉన్నాను అనుభవానికి వస్తుంది కానీ అనుభవంలోనే పరిచ్ఛేదము అనుభవానికి వస్తుంది నేను ఆల్పును పరిచ్ఛిన్న భావం అనుభవానికి వస్తుంది అంచేతనే నా చుట్టూ ఇంత పెద్ద ప్రపంచం ఉన్నది నేను అల్పూడను అనే అనుభవం సరిపడుతుంది సర్ ఇదినా పెద్ద ఆర్గనైజేషన్ ఉంటుంది అక్కడ ఒక ప్యూలు ఉంటాడు ఫ్యూను దాస్యంలో ఉండడు తన పంటను చేసుకుంటూ ఉంటాడు తన పంటను చేసుకుంటాడు జనరల్ మేనేజరు మహా అధికారి వీడికి ఏ అధికారము ఉండదు అయినా కూడా అలా తన తన పంటను చేసుకుంటూ ఉంటాడు తను అల్పుడై ఉంది కూడా తన పని తను చేసుకుంటూ ఉంటాడు జనరల్ మేనేజర్ చేసే పని జనరల్ మేనేజర్ చేస్తాడు అలాగే ఈశ్వరుడు చేసే పని ఈశ్వరుడు చేస్తాడు నేను చేసే నేను చేస్తూ ఉంటాను కానీ నేను అల్పూడను అహం అహం అంటేనే అల్పూడని పరిచ్ఛిన్నుడము అనే అనుభవం అలాగే ఉంటుంది అహం అనే అనుభవం పరిచ్ఛిన్నంగానే ఉంటుంది తర్వాత ఈశ్వరుడు బ్రహ్మ అనగానే పరోక్షము అనే అనుభవంలో ఉంటుంది బ్రహ్మ పరోక్షము అహం పరిచ్ఛిన్నము బ్రహ్మ పరోక్షము బ్రహ్మనందు పరోక్షత్వము అహం నందు పరిచ్ఛిన్నవము ఈ రెండూ పెట్టి కూర్చుంటాడు ఏమండి అంచేతనే భేదము అనుభవానికి వస్తుంది ఎందుకంటే బ్రహ్మ ప్రత్యక్షం కాదు భేదం కాకపోతే మరి ఇంకేముంటుంది అభేదంలాగా ముందు అభేదం ఉండాలంటే ప్రత్యక్షం అవ్వాలి కదా బ్రహ్మ ప్రత్యక్షం కాదు పరోక్షము తర్వాత అహమ్ము అపరిచ్ఛన్నం కాదు పరిచ్ఛన్నము అనే ఈ రెండు హేతువులు కలిసి భేదము దృఢముగా అనుభవానికి వచ్చేట్లా చేస్తూ ఉంటాయి ఇది అజ్ఞానావస్థ ఇప్పుడు ఈ అజ్ఞానాన్ని తొలగించండి బ్రహ్మ పరోక్షమా ఇది ఎలాగ పరోక్షం ఎలా అయింది బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ కదా ప్రజ్ఞానం బ్రహ్మ అయినప్పుడు పరోక్షమా అది ప్రత్యక్ష అనుభవంలో ఉన్నదా ప్రత్యక్షంగా అనుభవానికి వస్తూ ఉంటుంది బ్రహ్మ పరోక్షం అని చెప్పాలంటే కూడా ఆ వెనకాల బ్రహ్మచైతన్ బ్రహ్మ చైతన్య రూపమైన బ్రహ్మ ఉంటేనే బ్రహ్మ పరోక్షమని వీడు ఒక థీసిస్ చెప్పగలుగుతారు ఇప్పుడు ఇద్దరు వాదించుకుంటున్నారు దేవుడు ఉన్నాడని ఒకడు వాదిస్తున్నాడు దేవుడు లేడని ఇంకొకడు వాదిస్తున్నాడు వా వివాద సంవాద భూమో వదంతి అనేది భాగవతంలో శ్లోకం దేవుడు ఉన్నాడని ఒకడు వాదిస్తున్నాడు లేడని ఇంకొకడు వాదిస్తున్నాడు ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన అలా క్వైట్గా ఉన్నాడు ఏం మాట్లాడే ఎందుకంటే మీరంత క్వైట్గా ఉన్నారు వాళ్ళిద్దరూ వాదించుకుంటూ మీరేమీ మాట్లాడరా అంటే చూడండి ఆ వాదించడానికి కావలసిన శక్తియే దేవుడు దేవుడు లేడని వాదిస్తున్నాడు వాడిలో ఉండే ఆ విజ్ఞాన శక్తి క్రియాశక్తి అదే దేవుడు ఆ సంగతి వాడికి తెలియదు దేవుడు ఉన్నాడని వాదిస్తున్నాడు వాడికి తెలియదు వాడు తెలుసున్నవాడు అనుకుంటున్నారు వాడు మూర్ఖుడే దేవుడే విజ్ఞాన శక్తి ఆ ప్రజ్ఞాన రూపంగా దేవుడే ఉన్నాడని వాడికి తెలుసా వాడికి తెలియదు ప్రజ్ఞాన రూపంగా దేవుడు లేడని వీడికి తెలియదు అదేతనే అద్వైతులు అడిగారు మీరు ఆస్తికులా నాస్తికులా అని మేము ఆస్తికులము కాదు నాస్తికులము కాదు మేము అద్వైతులము ఎందుకంటే ఆస్తికుడు అంటే వాడికి నాస్తికులతో ఎప్పుడు ఫైట్ ఉంటుంది నాస్తికులకి ఆస్తికులతో ఫైట్ ఉంటుంది అద్వైతులకి ఎవరితోటి ఫైట్ ఉండదు అవిరోధం నిబోధత కాబట్టి ఈ బ్రహ్మ పరోక్షము అని మీకు ఎలా ఎందుకు అనుకుంటున్నారు బ్రహ్మ పరోక్షం కాదు బ్రహ్మ ప్రత్యక్షానుభవము రూపంగా ఉన్నది చూపు వల్లనే బ్రహ్మ బ్రహ్మ ఉండబట్టే మీరు చూడగలుగుతున్నారు నేను ఉన్నాను అనుభవమునకు మూలంలో ఉన్నది బ్రహ్మ కాబట్టి బ్రహ్మ పరోక్షము అనే అభిప్రాయాన్ని తొలగించాలి అదే అజ్ఞాన కల్పితమైన భావము దానిని తొలగించాలి ఇక నేను అల్పుడను అయోగ్యుడను అనేది తొలగించాలి తొలగిస్తే ఇప్పుడు ఏమవుతుంది ఆ బ్రహ్మొచ్చి అహంలో కలుస్తుందా ఈ అహం వెళ్ళి బ్రహ్మలో కలుస్తుందా ఇది ప్రశ్న అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు బ్రహ్మొచ్చి అహంలో కలుస్తుందా అహం వెళ్ళి బ్రహ్మలో కలుస్తుందా కానీ నిజానికి బ్రహ్మ వచ్చి అహంలో కలిసినట్టుగా కానీ అహం వెళ్ళి బ్రహ్మలో కలుస్తుంది నది సముద్రంలో కలుసుకుంది యథా నద్యందమానా సముద్రే అస్తం ఏమిటి నామరూపే విహాయ ఈ నదికి ఉన్న పరిచ్ఛేదం ఏమిటి దానికి ఉన్న కవర్ ఏమిటి నామరూపంలో ఆ నామరూపాలను మిగిలిపెట్టేస్తే సముద్రంలో కలిసిపోయింది యమునా జంగా బయలుదేరాయి హిమవత్ పర్వతం దగ్గర చాలా హడావిడి హడావిడిగా బయలుదేరాయి యమునకి అక్క గంగ యమున చెల్లెలు అక్క స్త్రీలింగ పదాలు కదా అందుకోసం అలా కవులు అలా చెప్తా యమున గంగతో అంది అక్క నేను సముద్రంలో కలవడానికి వెళ్తున్నాను నువ్వు వచ్చి నాలో కలిసిపో నేను వెళ్ళి సముద్రంలో కలిసిపోతాను అని అండి అంటే నేను వచ్చి నీలో కలవాలా అలా ఎందుకు నువ్వే వచ్చినాలో కలు అప్పుడు నేను సముద్రంలో కలుస్తాను నీ గొప్పేమిటి నేను వచ్చింది ఈలో ఎందుకు కలవాలి నువ్వే వచ్చింది నాలో కలు నేను అక్కడ కూడా అడిగాను అంటే ఆవిడ అంటే నేనే వచ్చి నీలో కలుస్తాను అండి అంటే ఇప్పుడు వెంకట వైదికెందుకు ఆలోచించాం కా కలు అంటే కాదునే చిన్న పనుంది నాకు నేను ఒకసారి ఆ బృందావనాన్ని అక్కడ శ్రీకృష్ణుని పాదంలోన ఒకసారి స్పృశించేసి వచ్చేసి నీలో కలిసిపోతాను నువ్వు వెళ్ళి సముద్రంలో కలిస్తే సరిపడుతుంది అని చెప్పి ఇది కథ ఒకే కథ అంటే దీని అభిప్రాయం ఏమిటంటే అహం వెళ్ళి బ్రహ్మలో కలుస్తుంది తప్ప బ్రహ్మ వచ్చి అహంలో కలవాలి దీనికి ఒక ఇవ్వడం అండి ఆ అహం రాజా అస్మి అహం బ్రహ్మ అస్మి అని రెండు వాక్యాలు ఉన్నాయి ప్రిన్స్ రాజకుమారుడు ఇంకా రాజు కాడు వీడికి అభిషేకం చేస్తారు చేస్తే ఇప్పుడు ఏమవుతాడు వీడు అహం రాజాస్మి అంటాడు అప్పుడు ఏమవుతుంది రాజత్వము అహంలో అహమ్మకి ఒక ఉపాధి కింద వస్తుంది ఉపాధి అంటే బిరుదు అంచేత్రీడికి ఓ కిరీటం పెడతారు కిరీటం క్రౌన్ క్రౌన్ పెట్టారంటే అర్థం వీడు రాజు అని అర్థం అంటే రాజత్ రాజత్వము వీడి నెత్తిని వచ్చింది అంతకుముందు మనం చెప్తే కొత్తగా రాజత్వము అనే ఒక ఉపాధి వచ్చి చేరింది అంటే ఆ ఉపాధి వచ్చి అహంకి శోభను కలిగించింది నిజానికి రాజత్వము వచ్చి అహం బలపడేట్లా చేసింది అహం బలపడుతుంది అహంకి అధికారం పెరుగుతుంది ఇంతకుముందు నేను కొత్త కొత్త అధికారాలన్నీ వస్తాయి అహం అహం రాజా అస్వే అహం బ్రహ్మాస్మి అలాటిగా కాదు అలాటిది కాదు ఇక్కడ అహం బలపడదు అహము విలీనమైపోతుంది పెరటము సముద్రాన్ని స్ఫుతిస్తోంది ఇక్కడ మళ్ళీ సముద్రం నిన్న సాగరము విష సంబంధం ఉండే సంవసారాన్ని ఇక్కడ సముద్రము అంటున్నారు అర్థం ఏంటో చూసిన సమ్యక్ ఉద్రీచ్యంతే అస్మిన్ ఇది సముద్ర దీని ఎందు నిరంతరంగా పైకి లేస్తూ ఉంటాయి ఏమిటి కెరట పంచే దానికి సముద్రం అనే పేరు వచ్చింది తరంగములు తరంగములు ఉండడం వల్ల సముద్రం అనే పేరు వచ్చింది విష సంబంధాన్ని బట్టి సాగరము అని పేరు వచ్చింది ఇక్కడ సముద్రము అంటే తరంగము సముద్రము ఆ పదాలు ఎంత ఉచితంగా ప్రయోగించబడుతున్నాయి ఇప్పుడు సముద్రం నుంచి తరంగం లేస్తుంది ఆ ప్రజ్ఞానం నుండి అహం లేస్తుంది ప్రజ్ఞానం నుండే అహం లేస్తుంది అహం ఎలా లేచింది దేహాభిమానాన్ని బట్టి లేచింది ఈ అహం అనేది మీకు ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది మీరు దీన్ని విశ్లేష విష విచారం చేయగ్గమాటే అహం ఎలా వస్తుంది జగత్ ఎలా వస్తుంది మీకంటే భిన్నమైన జగత్తు ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఇదో రహస్యం ఏంటంటే ఇది రమణ మహర్షి వాళ్ళందరూ బాగా అహం రాకుండా జగత్తు రాదు అహం లేకుండా జగత్తు ఉండదు అహంతో బాటే వస్తుంది బాగుంది అంటే ఏమిటనమాట ముందు అహం వచ్చిన తర్వాత జగత్ వచ్చింది అయితే అహం ఎలా వచ్చింది అంటే రమణ మహర్షి దేహము రాకుండా అహం రాదంటారు దేహము మనస్సు కాంబినేషన్ కంబైన్ సూక్ష్మం మనస్సు స్థూలం దేహం సో రెండు కలిపి మేము ఒక ఒక బండిల కింద పెట్టుకున్నాం దేహము మనస్సు బాడీ మైండ్ అంట సో నిజానికి రెండింటినీ విడదీయలేము కూడా బాడీ మైండ్ కలిసే ఉంటాయి దేహము మనస్సు ఇది ఇది ఇది లేకుండా అహం రాదు అది ఉన్నప్పుడే అహం వస్తుంది అంటే ఏమిటనమాట ప్రజ్ఞానం వచ్చింది తెలివి అంటే ప్రజ్ఞానం వచ్చింది ప్రజ్ఞానం ఎక్కడికి వెళ్ళిపోయింది ఎక్కడికి పోలేదు ఇది సూర్యుడు వచ్చేటంటే సూర్యుడు ఎక్కడికి వెళ్ళిపోయింది ఎక్కడికి పోలేదు ఆయన ఉన్నదోటే వాడు ఆయన ఉన్నాడు ఈ భూమి సూర్యుడు వైపు తిరిగింది సూర్యుడు వచ్చిందంటే అనిపించింది అలాగే ప్రజ్ఞానం ఎక్కడికి పోలేదు మనస్సు తలుపు మూసేసుకుంది మనస్సు తలుపు మూసుకుపోతే ప్రజ్ఞానం యొక్క అనుభవం లేకుండా అయిపోయింది ప్రజ్ఞానం అనే భ్రమ కలుగుతుంది కానీ ప్రజ్ఞానం ఉన్నది ఈ మనస్సు తలుపు తెరుచుకుంది దానిపైనే తెలివి వచ్చుట తెలివి వచ్చినప్పుడు ఆ తెలివిలో దేహం ప్రకాశిస్తుంది దేహము ఇంద్రియ మనస్సు ప్రకాశిస్తాయి దేహేంద్రియ మనస్ సంఘాతము ప్రకాశిస్తుంది కాబట్టి ముందే వచ్చింది దేహము మనస్సు వచ్చింది ప్రకాశిస్తూనే అట్వన్స్ నేను అనే తాదాత్మ్యం ఉంటుంది అజ్ఞానం విజ్ఞానం ఉండి దేహం ప్రకాశించి అజ్ఞానంతోడైతే నేను వచ్చింది నేను వచ్చాక జగత్తు వచ్చింది అన్నీ ప్రజ్ఞానంలోనే ప్రకాశించాయి ప్రజ్ఞానంలో తెలివి వచ్చి అజ్ఞానంతోడై నేను వచ్చి జగత్తు వచ్చింది అది వాస కాబట్టి ప్రజ్ఞానమనే సరస్సులోంచి నేను వచ్చింది ఆ నేను మళ్ళీ ప్రజ్ఞానమనే సరస్సులో కలిసి ఉంటుంది సముద్రంలో కలిసిపోయింది ప్రజ్ఞానమే ఉంటుంది కాబట్టి అహం రాజా అస్మి అన్నప్పుడు రాజత్వం వచ్చి అహంని బలపరిచింది ఇక్కడ అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు బ్రహ్మత్వం వచ్చి అహంని బలపరచదు అహం తరంగము సముద్రంలో కలిసినట్టుగా అహం వెళ్ళి బ్రహ్మయ్యు కలిసిపోయింది కాబట్టి సముద్రోహి తరంగ క్వచన సముద్రోన తరంగ సముద్రంలో తరంగం కలుస్తుంది తప్ప తరంగంలో సముద్రం కలవదు తరంగం సముద్రంలో ఎలా కలుస్తుంది తన షేపుని తరంగం అంటే నామరూపాలు ఆ నామరూపాలను అలాగే అచ్చబెట్టుకుంటే సముద్రంలో కలవనే లేదు తన నామరూపాలని త్యాగం చేయడం ద్వారా అంటే తన అహమ్ముని త్యాగం చేయడం ద్వారా సముద్రంలో కలిసిపోతుంది అలాగే ఆ తెలివిలో కలిసిపోతాడు అహమ్ముని ఈగోలెస్ అవేర్నెస్ ఈగోలెస్ ఈగోయిక్ అవేర్నెస్ అన్నీ తెలుసుకుంటూ ఉంటాడు అహంకారంగా నిలబడి తెలుసుకుంటూ అది ఈగోయిక్ అవేర్నెస్ అదే సంసారం అన్నీ తెలుసుకుంటూ ఉంటాడు ఈగోలెస్గా తెలుసుకుంటూ ఉంటాడు అవేర్నెస్ అదే జీవన్ముక్తి కాబట్టి అహం బ్రహ్మాస్మి దీన్ని బట్టి ఒక కరాలు అవి ఒకటి ఉండే అది ఎలాగంటే బ్రహ్మజ్ఞాని అనేవాడు ఉండడం బ్రహ్మజ్ఞానమే ఉంటుంది ఎందుకంటే బ్రహ్మజ్ఞానము ఎప్పుడైతే ఉదయించిందో అప్పుడు అహం బ్రహ్మజ్ఞానంలో కలిసిపోతుంది బ్రహ్మజ్ఞానం అంటే ప్రజ్ఞానం దాంట్లో అహం కలిసిపోతుంది అహం విలీనమైపోయిన తర్వాత బ్రహ్మజ్ఞానము అనే ఉపాధి రూపంగా అహంకి ఉండడానికి అవకాశమే లేదు అంచేతనే బ్రహ్మజ్ఞాని అని ఎవడైనా అనుకుంటే అది అజ్ఞానం బ్రహ్మజ్ఞానమే ఉంటుంది ఎందుకంటే దీన్ని ఉపనిషత్తుల్లో అనేక విధాలుగా చెప్తారు శిష్యుల్ని మీకు ఆత్మస్వరూపం తెలిసిందా అని అడుగుతాడు గురువు తెలిసింది అంటు తెలిసిందన్న అంటనే కైన ఉపనిషత్తులు మీకు తెలిసినది అల్పము అనిస్తాడు దభ్రమేవ నూనం నిశ్చయముగా మీకు తెలిసిన ఆత్మ అల్పమేస్తాడు అని మళ్ళీ మళ్ళీ చదువు మళ్ళీ ఉపదేశం రాలి తెలిసిన తర్వాత వాడు నవ్వుతాడు తప్ప తెలిసింది అన్నాడు అవచమేనైవ ప్రోవాచ ఎక్కడో ఉంది వాక్యం ఎక్కడుందో నాకు గుర్తు లేదు అది కాంటెక్స్ట్ రిఫరెన్స్ దొరకలేదు నాకు అవచమేనైవ ప్రోవాచ వాడు ఏం మాట్లాడలేదు చిరునవ్వు నవ్వాడు మాట పలకకుండగా వాడు చెప్పినట్లయింది ఏమని ఆత్మస్వరూప సాక్షాత్కారం కలిగినది అని చెప్పినట్లయింది నాకు తెలిసింది అన్నాడంటే అజ్ఞాన నాకు అన్నాడంటే పోయిందంతే కాబట్టి బ్రహ్మజ్ఞాని ఉండడు బ్రహ్మజ్ఞానమే ఉంటుంది మరైతే లోకంలో జనులు అనుక్కుంటారు రమణ మహర్షి జ్ఞాని అని జనులు అనుక్కుంటారు జనులు ఆ దేహాన్ని చూసి ఒక వ్యక్తిగా భావన చేసి ఆయనకు బ్రహ్మజ్ఞానం అనే ధర్మము కలదు అని భావన చేస్తారు ఆయనలా భావన చేయరు ఆయన ఎప్పుడూ లేదు బ్రహ్మజ్ఞాని ఆయన చెప్పలేదు శ్రీరామకృష్ణుడు నేను జ్ఞానినే ఆయన చెప్పలేదు ఈ జ్ఞానులు ఎవరు మేము జ్ఞానులు అని చెప్పడం చెప్పేవాళ్ళు జ్ఞానులు కాదు చెప్పేవాళ్ళు ఉంటారు లోకంలో బిరుదు పెట్టుకుంటారు వైరాగ్య ధురంధరాన్ని బిరుదు పెట్టుకున్నాడు ఒక వైరాగ్య ధురంధర ఆయన మంచి ప్యాలెస్ లాంటి బిల్డింగ్లో మకాలు చేసి అది భోగాలతో తింటారు వైరాగ్య ధురంధరాన్ని విరుగు పెట్టుకోకూడదు మామూలుగా ఉండిపోతే సరిపోతుంది కాబట్టి సత్యపే భేదాపదమే దీనికి మధుసూదన సరస్వతి దీని దగ్గర ఒక స్ట్రక్చర్ ఇచ్చాడు ఈ శ్లోకానికి ఇది శరణాగతి అహం వెళ్ళిపోయి దాంట్లో బ్రహ్మలో కలిసిపోవడం ఇది కూడా ఇది శరణాగతి శరణాగతి అంటే ఇంతకుముందు నేను అన్నమాట మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నేను దాసు దాసుని నీ కాలు కొట్టుకున్నాను అది శరణాగతి కాదు శరణాగతిలా అనిపిస్తుంది ఫిజికల్ ఆస్పెక్ట్ని చూస్తాడు జనాలు సో శరణాగతిని రిచువల్ కింద మారుస్తాడు ఇప్పుడు మన దగ్గర కూడా శరణాగతి అనే ఒక రిచువల్ ఉంది ఆ రిచువల్ ఎలా ఉంటుందంటే వీడు ముహూర్తం పెట్టుకుంటాడు శరణాగతి చేయడానికి ముహూర్తం ఎందుకు ఇప్పుడు చెయ్యి నవ్వు వీడువి కాదు ముహూర్తం పెడతాడు సో విధియ ఇవాళ పాఠ్యం మంచిది కాదు విధియ నాడు వర్జం లేని టైం చూసుకుని శరణాగతి ముహూర్తం పెడతాడు ముహూర్తం పెట్టి కూర్చొని పట్టుపుంజ కట్టుకుని కూర్చుని విఘ్నేశ్వర పూజ చేసి ఇంకా వీడు ఎప్పుడు శరణానికి చేస్తానండి ఇంత ఇంత ఎఫర్ట్ పుట్టింగ్ చేస్తే ఇంత ఎలాబొరేట్ ఎఫర్ట్ చేస్తుంటే వ్యక్తిత్వం పెరిగిపోతుంది చూడండి విఘ్నేశ్వర పూజ చేసి శరణాగితే కర్మకరిషే అది సంకల్పం చేసి వాడు దానికి ఏదో కర్మ ఉంది పూ విఘ్నేశ్వర పూజాది చేసి నేను ఇప్పుడు శరణాగతి చేస్తున్నాను అంటాడు అని ఏం చేస్తాడు ఈ తెల్లని వస్త్రాన్ని పక్కన పాడేసి చక్కటి ఎల్లో క్లోత్స్ కట్టుకుంటాడు పంచ ధో ధ్యోతి అన్ని ఎల్లో కలర్ ఇది అలిపిరిలో చేస్తారండి అలిపిరి అని ఉంది తిరుపతి పైకి వెళ్ళేప్పుడు నేను ఎక్కడో అక్కడ చేస్తారు అక్కడ జయించి వాళ్ళు ఉంటారు చేస్తారు చేసి ఆ ఎల్లో క్లోత్స్ కట్టుకుని సో గోవింద గోవింద గోవింద అనుకుంటూ శరణాగతి శరణాగతిని కూడా మధ్యలో అనుకుంటే అనుకోవచ్చు మెట్లు ఎక్కుతా శరణాగతి చేశాడు కదా ఇంకా కారు మీద వెళ్ళకూడదు కారు బస్సు ఎక్కడ మెట్లు ఎక్కుతాడు మంచి తపస్సు మంచి తపస్సు సో మెట్లెక్కి మొత్తం అంతా మెట్లు ఎక్కువెళ్తాయి ఈ మెట్లెక్కి దానికి మళ్ళీ ఏదో తల ముండనం కూడా ఉంటే ఉండవచ్చు చేసి వెంకటేశ్వర స్వామిని దర్శించి బయటకు వచ్చి ఈ యెల్లో క్లోర్స్ అక్కడ వదిలిపెట్టి మళ్ళీ ఫ్యాంక్ సత్తు వేసుకుని వచ్చేసి ఇది శరణాంగ రిచువల్ శరణాంగత రిచువల్ ఉంది ఇది ఓ మహాత్ముడు చేయిస్తాడు కూడా ఆయన యాభై ముందులు పోగేసుకు వెళ్తాడు ఓ బస్సులో మనం యాభై ముందులు లెక్కించుకుని వెళ్తాడు వెళ్ళి వీళ్ళందరినీ అక్కడికి ఆ బస్సు కింద ఎక్కడో పెట్టుకుంటారు ఆ తర్వాత మా వంట బ్రాహ్మణులు కూడా తీసుకువెళ్తారు ఆ శరణాగి అయిపోయిన తర్వాత కనుక వచ్చి మళ్ళీ భోజనం చేసి కాళహస్తి కూడా చూసుకుని వాపసు వస్తాడు ఏదో అలాంటి కాళహస్తి చూస్తుందో అతి తిరుచాదీరు చూస్తున్నాం వాపసు వస్తాను ఒక్కొక్కడు కాళహస్తి మీనా ఫిట్ ఇన్ టు దిస్ కీ ఒకడు తిరుచాదీవో లేకపోతే ఏదో ఇంకొకటి చూసుకుని వాపసు వస్తారు శరణాగిత ఈ శరణాగిత రుచువల్ నేను శరణాగితి చేశాను అంటూ ఉంటాడు ఏమిటి అక్కడ శరణాగిత ఏమిటంటే అహమ్ముని సమర్పించడం కాదు అహముని పరిచ్ఛన్నమో అల్పము అని దాన్ని బాగా బిగించడం నేను అహం దాసహ దాసహ దాస అని చెప్పుకునేప్పుడు కూడా అడిగేను దాసో అహమ్మను ఇది అలాగే చెప్పుకుంటాను నేను దాసునే అలాగే చెప్పుకుంటాను అది దాన్ని ఏమన్నారంటే ఇట్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఇగ్వాయిటీ నేను శరణాగతి చేసిన దాసులను అని చెప్పుకుంటున్నాడంటే అది ఒక కైండ్ ఆఫ్ ఈక్వాలిటీ అయింది కదా ఏ పొని చెప్పుకోవటం లేదండి అంటే పొరు చెప్పుకోవటం లేదు అనుకుంటున్నాడా అనుకుంటున్నాడా అలాగా రిచువల్ అది అది కూడా ఈక్వయిటీలోనే వస్తుంది కాబట్టి దాని చుట్టూ మీరు ఒక రిచువల్ నిర్మాణం చేస్తే శరణాగతి కాదు జత మహాత్ముడు అన్నాడు దేవుడికి ఇవి ఏమీ నీ పువ్వులు నీ నైవేద్యాలు ఏమక్కర్లేదు అవునండి దేవుడు నైవేద్యం తేంటో తెలుసా దేవతలు తెలరు నేను చంద్రజ్యులు చూస్తున్న మూడో అధ్యాయంలో దృష్వాతృప్తి ఎంతే అని చంద్రు దేవతలు తెలరు మనం తిన్నట్టుగా చేతుపుత్రులు చెంద్రు దృష్వాతృప్తి అంతే సినిమాలో దేవతలు తింటారు కానీ వాస్తవంలో దేవతలు తినరు దేవతలకు ఉపలబ్ధిలేమో భోగ అంటారు శంకర్ ఉపల ఉపలబ్ధియే భోగము ఆ దేవతలు చూస్తారు చూసి వారు ఆనందపడిపోతారు అంటారు అప్పుడు మనం వాళ్ళు మనం తినాల్సి ఉంటుంది కనుక ఎనివే కాబట్టి దేవుడికి నీ పూజలు నీ నైవేద్యాలు నీ భోగాలు నీ భాగ్యాలు అక్కర్లేదు దేవుడికి ఏం కావాలో తెలిసినా నీ తల కావాలి తల ఎందుకని మీ అండ్ మైండ్ ఎక్కడ ఉంటాయి ఇక్కడ ఉండవు ఇక్కడ పరిమళ పరిభోగ సచ్చిదా అండి ఇది వైకుంఠం ఇక్కడ ఆత్మస్వరూపం ప్రకాశిస్తూ ఉంటుంది ప్రేమతో ప్రకాశిస్తూ ఇక్కడ ఉండవు ఇక్కడ ఉంటుంది అంచేతనే తల చేయాలి దేవుడు తల చేయాలంటే మీ అండ్ మైన్ ఇచ్చేయాలి దీనికి మధుసూదన సరస్వతి ఇది శరణాగత ప్రక్రియ మీ అండ్ మైన్ ఇచ్చేసేయాలి దానికి మధుసూదన సరస్వతి భక్తి ర స్కీమ్ ఇచ్చాడు మధుదన సరస్వతి అద్వైత ఆయన భక్తి చెప్పాడంటే ఆయన భక్తి అద్వైతానుకూలంగా ఉండే భక్తి తప్ప ఇలాగా నేను చెప్పిన దశోహంలాగా ఉండదు ఆయన అది నేను ఇక్కడ కోర్ట్ చేశాను భక్తి రసాయనం పుస్తకం తీసి చూసి వాళ్ళకి పాఠం చెప్పి అది ఇంక్లూడ్ చేశాను కొంచెం జాగ్రత్తగా చూడాల్సి వచ్చింది మీరు కూడా ఇంకోసారి ఇక్కడ ఒక పేరాయే రాశాను నేను ఇది మాత్రమే చదివి సాటిస్ఫై అయిపోవద్దు మధుసూదన సరస్వతి భక్తి రసాయనం తీసి మీరు చూడొచ్చు దాంట్లో నేను కూడా చూస్తా అప్పుడేదో రాశాను ఆ శ్లోకం ఏమిటంటే తస్యైవాహం మమైవాసం స ఏవాహమితి భగవచ్చరణత్వం స్యాత్ సాధనాభ్యాస పాకత అభ్యాసం చేయమన్నారు అభ్యాసయోగం అంటే ధ్యానం చేస్తూ ఉండాలి అలాగే చరణాగతికి సంబంధించిన ధ్యానం మొదటి ఫస్ట్ స్టెప్ ఏమిటంటే తస్యవ ఆహం చాలా ఇంపార్టెంట్ స్టెప్ అది నేను శ్రీరామకృష్ణుల కూడా అనేక పర్యాయాలు చెప్పేవారు ఏమనంటే నేను ఈ జగత్తునకు చెందినవాడను అని అనుకోద్దు నేను ఈశ్వరులకు చెందినవాడను నేను మొన్న భగవద్గీత క్లాసులో దీని గురించి చర్చిస్తూ వివాహిత అయిన యువతి అనే దృష్టాంతం చెప్పి చెప్పాను వివాహిత అయిన యువతి నేను ఈ గృహమునకు ఈ ఈ అత్తవారే గృహం అంటుంది ఈ ఇంటికి చెందిన దానను అనుకుంటుంది తండ్రి తను పుట్టి ఎంతో కాలం పెరిగింది ఆ ఇంటికి చెందిన దానను అనుకోదు ఈ ఇంటికి చెందిన దానము అనే అనుకుంటున్నా ఐమ్ ఏ మ్యారీడ్ ఉమన్ అని అనుకుంటుంది అంతేగాని ఐఎమ్ ది డాటర్ ఆఫ్ సచ్ అండ్ సచ్ పర్సన్ అని అనుకో అది ఉంటుంది దట్ విల్ బి దేట్ ఆడపిల్లలకి తండ్రి అంటే చాలా ప్రేమ ఉంటుంది తల్లిదండ్రులంటే చాలా ప్రేమ ఉంటుంది విచ్ ఇస్ ఫైన్ విచ్ ఇస్ వండర్ఫుల్ దాంట్లో అబ్జెక్షన్ ఏమి ఉండదు ఉండకూడదు కూడా తల్లితండ్రులు ప్రేమ ఉండడం ధర్మం కదా దట్ ఈస్ నాట్ ది పాయింట్ ది పాయింట్ ఈజ్ షీహ మనస్సులో ఎటువంటి దృఢమైన సంస్కారం ఉంటుందో తెలిసిన నేను ఈ ఇంటికి చెందిన దానము అని అనుకుంటున్నాను ఒకప్పుడు ఏమవుతుందో తెలిసిన అత్తగారు కొంచెం కోపంగా మాట్లాడుతుంది ఇంటికి వెళ్తే అమ్మ చాలా ప్రయాణంగా పలకరిస్తుంది కానీ ఇక్కడ అత్తగారు కొంచెం సతాయిస్తుంది అయినా కూడా నేను ఈ ఇంటికి చెందిన దానం తర్వాత మావగారు ఏదైనా కొంచెం అజమాయుష చేశాడనుకోండి అయినా కూడా నేను ఇంటికి చెందిన దానము ఈ భర్త సోదరులు భర్త యొక్క అప్ప చెల్లెళ్ళు వాళ్ళు కూడా కొంచెం నెగిటివ్గా ఉన్నా కూడా నేను ఇంటికి చెందిన దాను సాధన ప్రారంభం ఇలా నెగిటివ్ నా దగ్గరికి ఇలాంటి కేసులు వస్తూ ఉంటే నేను ఏదో కొంత గైడెన్స్ ఇస్తూ ఉంటా నేను అనుభవం ఇచ్చి చెప్తున్నాను నెగిటివిటీ ఉంటుంది కొంత మా అత్తగారు నాకు అనుకూలంగా లేరు అంటే చూడమ్మా ఆ ఇంటికి మహారాణికి నువ్వే మీ అత్తగారు ఏదో అజ్ఞానం చేసి ఇంకా కొంచెం వాగుతోంది let her talk for a while ultimately you are the winner anjuttan and i will win my degree thadi this vote elligenda akka garu enta vaiyase idda getagal untullo emo adokati ado fight saradhi go fight mokal ne pulo ve untai nu kaasi pettiste gani getuneere samayam anto dorano ledhu nee e raagile unde ikku uruke rodu paar eskovata adhyanam geda aagudu vuntu అలా మౌనంగా ఉండి నీ సామ్రాజ్యం మీద అధిరాజ్ఞి విలువ కమ్ము అని నేను చెప్తూ ఉంటాను అది నీ సామ్రాజ్యం నీవే అధిరాజ్ఞి అధిరాజ్ఞి అంటే ద ద క్వీన్ విక్టోరియా అని అర్థం హెడ్ దే భర్త కొంచెం చికాకు పడతాడంటే చికాకుపడ్డా వాడు నీకు దాస్యం చేస్తాడు ఆ కాలం ఎంతో దూరంలోనే దీస్ ది లా నేచర్ వాడు దాస్యం చేస్తాడు కొంచెం ఓపెన్ పట్టి ఒప్పుగుపడుతుంది ఒప్పుబట్టి నెగ్గుకొస్తుంది ఆమె ఓ ప్రతి ఓడిపోయిన ప్రతిసారి నెగ్గుతూ ఉంటుంది అత్తగారు విసుకున్నప్పుడు మాట్లాడకుండగా వెళ్ళి మౌనంగా పనిచేసుకుంటుంది చూసి వాళ్ళకి అత్తది విజయము కోటలది అపజయము అనిపిస్తుంది కానీ ఓడిన ప్రతిసారి ఆమె నెగ్గుతుంది ఓటమిలో విజయం ఉందంటే ఇంకా విజయంలో విజయం అని వేరే చెప్పలే అదంతా ఎందుకు సంభవమైందో తెలుసిన నేను ఈ గృహమునకు చెందిన దానము సంథింగ్ లైక్ దాట్ ద డివోటీ హ్యాస్ టు కల్టివేట్ టువర్డ్స్ ఈశ్వర నేను ఈశ్వరునకు చెందినవాడను నిద్రలో ఏమన్నా మీకు జగత్తుతో సంబంధం ఎన్ని గంటలు ఉంటుంది జీవితంలో సగభాగమే ఉంటుంది మిగతా సగం మీకు ఈశ్వరుడితోటే సంబంధం నేను నిద్రపోయారంటే మీకు ఈశ్వరుడితోటే సంబంధం యువర్ కనెక్షన్ విత్ ది అన్నోన్ ఈజ్ యాజ్ అ స్ట్రాంగ్ యాజ్ విత్ ది నోన్ నీకు నోన్ తోటి ఎంత సంబంధం ఉందో అన్నోన్ తోటి అంతే సంబంధం ఉంటుంది ఆఫీస్లో ఒక అతను ఉన్నాడు నాతోటి ఎవరు విసిగేష్ నీకు ఇంటికి వెళ్ళిపోవాలి అలా అనకెప్పుడు ఎందుకంటే నీ జీవితంలో ఆఫీస్లో ఎక్కువ గడుపుతావు ఇంటికి దరకంట కాబట్టి ఆఫీసు యూ స్పెండ్ మోర్ టైం ఉంది ఆఫీస్ ల్యాన్ అట్ హోమ్ కాబట్టి డెవలప్ దట్ మైండ్నెస్ ఇది నాది ఈ ల్యాబొరేటరీ నాది అనే భావన నువ్వు డెవలప్ చేసుకోవాలి అప్పుడు నువ్వు పొగలు ఉండొచ్చు రాత్రి ఉండొచ్చు ల్యాబొరేటరీ అంటే విసు అనడం కలగదు బికాజ్ వీఆర్ కనెక్టెడ్ టు దాట్ అలా ఉండాలి అదేవిధంగా నేను ఈశ్వరులకు కనెక్ట్ అయి ఉన్నాను నిద్రపోయేప్పుడు నిద్ర లేచినప్పుడు నిద్రపోయేప్పుడు నేను ఈశ్వరుని తోటి కనెక్షన్ నిద్ర లేచినప్పుడు ఈశ్వరుల నుంచి బయటకు వస్తున్నాను నేను ఈశ్వరులకు చెందిన వాడను తస్యైవాహం అది ఫస్ట్ స్టెప్ ఒక శరణాగతి మసూర సరస్వతి చాలా గొప్ప సైకాలజీ ఇంకే రిచువల్స్ చేయడం కాదు పట్టు వస్త్రాలు కట్టుకుని ఎల్లో వస్త్రాలు కట్టుకుని రిచువల్స్ చేస్తే ఏమైనట్టు అహంకారం జరుగుతుంది నాట్ లైక్ దాట్ తస్యైవాహం తర్వాత సెకండ్ స్టేజీ మమైవాసం అది ఎలాగో ఇంకా తత్ పరోక్షం లేడు ఇప్పుడు తత్తు అంటే ఇంకా పరోక్షంలో లేడు అసౌ ఎక్కడ చూసినా ఈశ్వరుడే మీకు నేను ఈశ్వరునికి చెందినవాడను అనే భావం దృఢమైనప్పుడు ఈశ్వరునిపై అనన్య ప్రీతి జనరేట్ అవుతుంది క్రియేట్ అవుతుంది మామిాత్తుంది ధనంజయ ఐ ఎప్పుడైతే అనన్య ప్రీతి నిర్మాణమైనదో అనన్య ప్రీతి వల్ల సర్వమునందు ఈశ్వరుడు దర్శిస్తాడు అప్పుడు ఈ సర్వము ఈశ్వరుడే అంటే నేను భక్తుంది కదా మరి ఈ సర్వము ఈశ్వరుడు అయితే ఏమిటవుతుంది ఈ సర్వము నాదే ఈ సర్వము ఈశ్వరుడు నాకెప్పుడూ పరోక్షంగా లేడు నావాడే మమై వాసం సెకండ్ స్టెప్ ఫైనల్ స్టెప్లో అహం వెళ్ళి ఆ తరంగము వెళ్ళి సముద్రంలో కలిసిపోతున్నాను స ఏ వాహం అది ఫైనల్ శరణాగతి అవి శరణాగతి అంటే అవి గురికే దాసాదాసాన చేస్తే శరణాగతి అవుతుందా ఇది శరణాగతి స ఏవాహమితి త్రిధ భగవత్ చరణత్వం సార్ మూడు రకాలు ఎలా వచ్చింది సాధన అభ్యాస పాకకహ పాక అంటే పరిపక్వత మీరు బియ్యం వండుతుంటే ముందు గట్టిగా ఉంటుంది తర్వాత కొంత మెత్తబడి లోపల ఇంకా కొంత గట్టితనం ఉంటుంది ఇంకొంచెం అయ్యేప్పటికీ అంతా మెత్తగా అయిపోతుంది అదేవిధంగా ఈ మూడు స్టేజెస్లో శరణాగతని అభ్యాసం చేసి అహం తీసుకువెళ్ళి ఆ పూర్ణ చైతన్యంలో కలిపివేయుంటే మోక్షం సత్య భేదాపగ నాథాహం మామకీన సాముద్రోహితరంగ వచనసముద్రో నతరంగ హోంవర్క్ తర్వాత శ్లోకంగా అండర్స్టర్ చేసుకురావాలి ఉద్ధృత నగ అలా చదవాలి దాన్ని ఊరికే కలగాపలకం చేసి చదివేయడం కాదు ఆ పదాలు చదువుతుండగానే అర్థం చేసేసి రాముని తోక అని చదవకూడదు ఉద్ధృత నగ నగనుజనుజ కులామిత్ర మిత్రశేషిదృష్టే అలాగ దనుజకులా అని అప్పుడు దనుజకుల అలా ఆపుకోవడం మిత్రమిత్రశేషి దృష్టే అలగదు దనుజకుల మిత్రమిత్రశేషిదృష్టే దృష్టే భవతి ప్రభవతి నవతి రస్కారా అంతే కానీ నవతి రస్కార రస్కారో భవతిరస్క ఉద్ధృతనుజకులామిత్ర ిష్ట దృష్టే ప్రతిరస్కారూర్ణముదూర్ణమి పూర్ణ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ